పరిశుద్ర ప్రేమల దేవ కృపల తండ్రి దేవాలు కృతజ్ఞతలు పరిశుద్ర సర్వశక్తి మందుర సర్వాధికారి నీకే బంధన ప్రభా జీవల దేవ నింతులు తండ్రి దేవాయసు ప్రభా మేము చేసిన ప్రతి ఒక్క పాపని శాపని ఏసుకృష్ణి ప్రభా మమ్మల్ని శుద్ధీకరించండి తండ్రి దే ఆయసు ప్రభావ మరి యొక్క సన్నిధిలో ప్రభా మేము ఇక్కడ ఉంటుందాక ప్రభా నీ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో చెరిగించండి తండ్రి దేవ ప్రతి వారిని యొక్క కృతజ్ఞాపకం చేసుకుంటండి లేవ నీ చిత్తాన్ని అనుసరించి మేము నడుచుకోవాలా భిన్న వాక్యాలను ఏవి కూడా మేము ప్రతి వాక్యాన్ని ప్రభా మా అనుభవం కలగాల ప్రభా ప్రతి వాక్యం కూడా ప్రభా మా జీవితంలో నెరవేర్చి మరి ప్రార్థిస్తుంటుంది వాక్యాన్ని తగ్గట్టుగా మేము నడుచుకోవాలా నీ చిత్తాన్ని అనుసరించి మేము నడుచుకోవాలా దయించే అభినేలాగా మేము తయారు కాదు ప్రభావ మమ్మల్ని నా విధంగా తయారు చేసి ప్రభా నీ యొక్క పరిష్కారం పండి ప్రభు మాకు సాయపడమని ప్రార్థిస్తున్నదండి దేవాయచ ప్రభావ బలవంత మీద ప్రభావం అది ఏ చూసిన అనుభవం మేము వాడుకోవాలండి మరి మీద మాకు సాయపడమని ప్రార్థిస్తున్నదండి దేవాయచ ప్రభా రాణి బిడ్డలందరినీ కూడా ప్రభా నీ యొక్క తోటలో జ్ఞాపకం చేసుకున్నదండి అదే రీతిగా ప్రభా మరి ప్రతి వారి కూడా మరి అందరినీ కూడా ప్రభా ప్లస్ చేయండి ఆశీర్వదించతనిపండి వారి సేవ జీవితం ఫలితాలను చేయండి సేవా వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి పాటల ద్వారా మయమొప్పుందండి మరి ఆది అంతం ప్రభా మీరే తోడే నడిపిస్తారని ఏ చూపించిన నామంలో ప్రార్థించడం తండ్రి ఆమెలో సజీ గుణ సరి రిపో కలలాంగీసామధ్యమును కదీనిజం నా ధ్యానం నా ప్రాణం నివేయ్యా నా ధ్యానం నా ప్రాణం నివేయ్యా సార్యుగములలో సజీవూ సరిపోల్చీ సామర్యమును కొనియాడాదిదీని దివ్యతేజం నా ధ్యానం నా ప్రాణం నివేయ్యా నా ధ్యానం నా ప్రాణం నివేయ ప్రేమతో ప్రాణము అర్పించి నావు సమర సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే వీరులు కారన్నడు మరణ జగతిని జయించిన జయశీలుడా జగతిని జయించిన జయశీలుడా సర్వయుగ మూలాలు సజీగుడవు హరిపోకలా సామర్థ్యమును కొనియాడాజం నా ధ్యానం నా ప్రాణం నివేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నివేసయ్యా స్థుతులతో దుర్గమును స్థాపించు వాడవు శృంగనులతో సైన్యము నడిపించు వాడవు నీవే స్థుతులతో దుర్గమును స్థాపించు వాడవు శృంగధ్వనులతో సైన్యము నడిపించు నీవే నీ అందు ధైర్యముని పొందుదా ధైర్య మరణే చీనా బాహుదిరు చీనా బాధిరు సర్వాయు దోసీ ఉడవ సాల్ గలా సాను కొనియాడావ్యతేజం నా ధ్యానం నా ప్రాణం నివే సయ్యా కృపల రాజ్యమును స్థిరపరచునీ బహుతరములగు శోభతిశయము గేసి వినను కృపలతో రాజ్యమును స్థిరవరచునీ బహుతరాముల సో వాతిశయము గేసి నను నెమ్మది కలిగి బాహుబలముతో శత్రు ననచి నూరుడా నెమ్మది కలిగించే నీ బాహుబలము శత్రువు నరచిన బాహుషూలుడా సర్వలుగా మూలాలో సారి పోల్ సరిపోల్చాల మీ సామర్థ్యమును కొనియాడాగి నా దివీవ్యాజం నా ధ్యానం నా ప్రాణం నియ్యా కొనియాడా దివ్యాజం నా ధ్యానం నా ప్రాణం నిస్యానం నా ప్రాణం నియా హలో సర్వాధికారివి సర్వాజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపి సర్వాధికారివి సర్వాజ్ఞుడవు సంపూర్ణ సత్య నీవు దివిలో ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నను నింపితివా దివిలో నున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా మహిమాత్మతో నను నింపితివా అతి సుందరుడా నా స్ సదయుడా కోటి సూర్యకాంతులైన నీతో సమమగునా అతి సుందరుడా నాస్తుతి సదయుడా కోటి సూర్యకాంతులైన నీతో సమగున ఎనలేని నీ ఘన కార్యములు తలచి స్థుతించుచు నిన్నే మహిమ పరతును ఎనలేని నీ ఘన కార్యములు తలచి స్థుతించుచు నిన్ని మహిమ పరతును సర్వాధికారి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 ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నను నింపితివా మహిమాత్మతో నను నింపితివా నాయే సయ్యా శత కోటి సైన్యములైనా నీకు సాటి అగుదురా బల శౌర్యములు గలా నాయ శతకోటి సైన్యములైనా నీకు సాటి అగుదురా మారవెని సాహస కార్యములు ఎన్నడు ధైర్యముగా నిన్ను వెంబడింతును మారవెని సాహస కార్యములు ఎన్నడు ధైర్యముగా నిన్ను వెంబడింతును సర్వాధికారి సర్వాజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపి వి నీవు సర్వాధికారివి సర్వాజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపి నీవు దివిలో నందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా దివిలో ఆనందమును ధరణిలో అనుభవింప మహిమాత్ Mahi Mahatma Tuna Numpitiva Mahi Mahatma Tuna Numpitiva సర్వ జగ ద్రక్ష కుడా లోక రాజ్యపాలక భూ రాజులెవ్వరినైనా నీతో పోల్చగలనా సర్వ జగ ద్రక్ష కూడా లోక రాజ్యపాలక నీతో పోల్చగలనా బలమైన నీ రాజ్య స్థాపన కై నిలిచి నిరీక్షణతోనే సాగిపోదును బలమైన నీ రాజ్య స్థాపన కై నిలిచి నిరీక్షణతోనే సాగిపోదును సర్వాధికారివి సర్వాజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపి వి నీవు సర్వాధికారివి సర్వాజ్ఞుడవు సంపూర్ణ సత్య త్యవరూపి వి నీవు దివిలో నున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింపా మహిమాత్మతో నను నింపితివా దివిలో నున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింపా మహిమాత్మతో నన్ను నింపితివా మహిమాత్మతో నన్ను నింపితివా అలెలి ప్రైజ్లా సిస్టర్ ప్రార్థించుకుందాం స్తోత్రములు ప్రేమ కలిగించాలని పరిశుద్ధుగా పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞత కల్పిస్తుంటున్నాం ఆయన సాయంకాల సమయంలో మీరు చిన్న ధన్యతను బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం మహిమా ఘనత ప్రభావాలు మీకు అర్పిస్తుంటున్నాం ప్రభావ ఆయన ఒకడు వెయ్యి లోపంలో నమ్మదగిన దేవుడు వయినందుకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభావ మరి రాత్రికాల సమయంలో మా తండ్రి వారి అందరూ మాట్లాడి మా ప్రవర్తనను మా మా హృదయాలను శుద్ధీకరించుకునేందుకు సహాయం అనుగ్రహించమని వేసుక్రిస్తున్నామని ప్రార్థిస్తున్నంతండి ఐ మీన్ ఆ ప్రవర్తన గురించి దేవుడు బయలుపరిచిన మాటల్లో తెలుసుకున్నాము మన ప్రవర్తన ఏ విధంగా ఉంది అనే విషయంలో మన ప్రవర్తన విషయంలో దేవుడు మరి మనతో మాట్లాడుతున్నట్టుగా గమనించాలి పీతుడుకు రాసిన మొదటి పత్రిక పేర్తు రాసిన మొదటి పత్రిక ఒకటి పద్నాలుగు దిలీప్ బ్రదర్ చదువుతారా ఓకేనా నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది చదవండి చదవండి బ్రదర్ ఓకే అన్న కంటిన్యూస్ చదవాలన్నా సరే చదవండి నుంచి నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ గుని ఆశలను అనుసరింపి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన పరిశుద్ధులై ఉండుడి చాలు దేవుడు మన ప్రవర్తన విషయంలో కేతుడు గారితో మాట్లాడుతున్నాడు ఎందుకంటే మనం ఈ లోకంలో ఎన్నో రకాలుగా మనుషులు ప్రవర్తిస్తూ ఉంటారు మరి ప్రవర్తన ఏ విధంగా ఉందో దేవునిలో మనది సరైనది ఉన్నదా లేదా గమనించుకోవడానికి మాత్రమే ఈ ప్రవర్తన విషయంలో దేవుడు మాట్లాడుతు నేను మరి మనము ఏ విధంగా ఉన్నాము మన ప్రవర్తన ఏంటి గంటకు నిమిషానికి మనుషులు మారుతూ ఉంటారు మన ప్రవర్తన ఎందుకంటే స్థిరమైన మనస్సు లేకుండా స్థిరత్వం ప్రవర్తన లేకుండా దేవునిలో ఎలాంటి స్థిరత్వము లేకుండా ఆ మనసు ఎక్కడికి వెళితే మనిషి మనిషి కూడా అక్కడికి వెళ్ళే స్థితికి దిగజారిపోయిన విధానాలు ప్రవర్తనను బట్టి ఇక్కడ మనం గమనించవచ్చు నేను పరిశుద్ధుడనై ఉన్నాను మీరును పరిశుద్ధులై ఉండు అంటున్నాడు మరి దేవుడు పరిశుద్ధుడు కనుక అనే రక్త చేత కొనబడిన మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు ఉండు నేను పరిశుద్ధుడు పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండు ఉండుడని రాయబడి ఉన్నది కాదు కాగా మీరు మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ కుండిన ఆశలను ప్రవర్తింపక నిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము అంటుడు మనను పిలిచిన వాడు ఇక్కడ కూడా పరిశుద్ధుడై ఉన్నాడంట మనం ప్రవర్తన కలిగి ఉండొద్ది ఇక్కడ మీ పూర్వ అజ్ఞాన దశలో మీ కుండిన ఆశలను ప్రవర్తింపక మన ప్రవర్తన విషయంలో మాట్లాడుతున్నాడు నిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు అంటుడు మరి మనకు సమస్త ప్రవర్తనయ్యందు పరిశుద్ధులై ఉండుడి అని అంటున్నాడు ఎందుకంటే మనం ఎక్కడ వెళ్ళినా కూడా లోకము తట్టు అనే విధానాలు ఆకర్షించే ఏది చూస్తే మన కనులకు ఈ జీవపుడంబాలు మనిషిని పతనానికి నడిపిస్తున్నాయి కనుక మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండటకు మనము ప్రవర్తించాలి అది ఎందుకంటే అదే ఒకటి పద్దెనిమిది అధ్యాయం పద్దెనిమిదో సంవత్సరము పితృ మీ పెద్ద ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్ర పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితురని మీరు ఎరుగుదురు కదా ఆయన జగత్తు పునాది వేయబడక మునిపై నియమింపబడిను గాని తన్ను మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల ఎందు ఆయన ప్రత్యక్ష పరచబడిను అయితే మీ ప్రవర్తనను విడిచిపెట్ మీ పితరా మీ పితరాపార్యమైన మీ ప్రవర్తనను మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టు నట్లుగా వెండి ఇప్పుడు చాలా మంది అయితే వెండి బంగారము వంటి ఇవి నశించిపోయే వస్తువుల గురించి చాలా పడుతు దేవిని పక్కకు పెడుతూ మరి దాని చేతనే మనము ఏదో జీవిస్తున్నాం అన్నట్లుగా చాలా మటుకైతే ఆ వస్తువుల మీద ఉన్న ప్రేమ మన ప్రవర్తన ఎప్పుడైనా కూడా దేవుని వైపు లేకుండా కనిపిస్తుంది అందుకనే ఈ ప్రవర్తనను విడిచిపెట్టు విడిచిపెట్టినట్లుగా వ్యర్థ ప్రవర్తన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అని స్పష్టంగా మన పేదరు గారు చెప్తున్నారు కానీ దానికే ఎక్కువ ప్రాధాన్యత ఈ లోకంలో మనము ప్రతి ఒక్కరూ దాని వెంబడే తిరుగుతున్నారని మనం గమనించవచ్చు ఎందుకంటే ఇక్కడ మన ప్రవర్తన ఏ విధంగా ఉంది అని ప్రవర్తన గురించి మాత్రమే మాట్లాడుతుంది మీ అవ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని మరి దేంతో విమోచింపబడ్డాము మనకు మనము ఒకవేళ నిదిరిస్తే మనను పరలోక రాజ్యానికి తీసుకుపోయే మన ప్రవర్తన అందుకనే మనిషి మరణిస్తే అతని క్రియలు అతని వెంట వెళ్ళను మన ప్రవర్తనే మన క్రియలను కనపరుస్తుంది అందుకనే అంటున్నాడు మన ప్రవర్తనను విడిచిపెట్టి ఏది మన మీ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా అమూల్యమైన రక్తం రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును నగు బొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతురని మీరెరుగుతుడు కదా తెలుసు కదా మీకు కానీ మీ ప్రవర్తన ఏది అని అడుగుతున్నాడు ఎందుకంటే ఈ లోకంలో మరి క్రైస్తవులంతా ఈ నేత్రాశ ఈ జీవపు డంబాలు శరీరాశ ఇవన్నిటికీ బానిసలై కొట్టుబిట్టలాడుతూ దేవిని దూరం పెట్టి పైకు నటన మాత్రమే నటిస్తున్నారు అందుకనే ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎందుకంటే మనుషుని ముందు నటించవచ్చు కానీ భూమికి ఆకాశంలో సమస్తం చేసిన వాడు మరి ఆయనకు మరుగైనది ఏదైనా ఉందా ఏది లేదు నువ్వు భూమిలో కనిపించకుండా ఎంత లోపల వెళ్ళి యశవంటి పాపం చేసిన ఆయనకు ఏటక కనిపిస్తుంది ఎందుకంటే ఆయన రుజించింది ఆయన్నే కాబట్టి ఆయన కన్నీ ఆ కనిపిస్తూ ఉంటాయి అందుకని ఆయనకు మనము ఎప్పుడు రుణస్థులమై ఉండాలి ఎందుకంటే ఆయనను విమోచించింది దేని చేతనంట అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలమకమునకు కుర్రపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా అయినను అయినా జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడేను గాని తను మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్ష పరచబడను మనకు ప్రత్యక్షమైనా అది మనం గమనిస్తలేము మరి ఇంకోటి ఏంటంటే యేసు ప్రభు వస్తున్నప్పుడు కూడా ఏమమాయుడుగా ఎలాంటి నొప్పించకుండా వస్తాడు అనుకుంటారు కానీ మరి ఆయన రాకడ విషయం ఏ విధంగా ఉండదు అది తర్వాత తెలుసుకోవచ్చు అందుకని ఆయన ఏ విధంగా ఉన్నాడంటే మన ప్రవర్తనను ప్రతిక్షణము గమనిస్తున్నాడు మన ప్రవర్తన ప్రతిక్షణము ఆయన గమనిస్తూనే లిఖించబడుతున్నాయి మన మనసులో అనుకునే పాపము మనసులో తిట్టుకునే పాపము మన మనసులో ఏమనుకుంటున్నావు ఇతరుల మీద కూడా అది లిఖించబడుతున్నాయి ఒకరోజు తీర్పు తినవునా ప్రతి ఒక్కడు లెక్క చెప్పవాల్సిందే అది నువ్వైనా నేనైనా విషపులైనా కోపులైనా ఈదవాడైనా లేనివాడైనా ఉన్నవాడైనా కూతురు లేస్తే కాలు కింద పెట్టుకుంటా విమానాల్లో తిరిగేవాడైనా కానీ లెక్క మాత్రము గొప్ప చెప్పవలసిందే అదే పేతుడి పత్రిక రెండో అధ్యాయము పన్నెండవ వచనం చదవండి బ్రదర్ పేతుడి పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనం చదువుతున్నాను అన్న జనులు ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురు ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమ పరుచున్నట్లు వారి మధ్యను ఇక్కడ కట్ అయిపోయిందను అక్కడ ఒక నిమిషం అన్న వేరే దాంట్లో ఇక్కడ కట్ అయిపోయింది బైబిల్లో అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషితురు ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అయితే ఆయన ఏమంటున్నాడంటే అన్ని జనులు మనను గమనిస్తూ ఉంటారు క్రైస్తవులేమో క్రైస్తవులను గమనిస్తూ ఉంటారు ఎందుకంటే వీడు నాకంటే అదా ఇతను నాకంటే గొప్పవాడ ఈ విధంగా ఒకరిని ఒకరిని ఓడ్చుకోకుండా ఒకరిని భరించకుండా ఈ విధంగా క్రైస్తవులు ఉంటే అన్యులు మనలను గమనిస్తున్నారు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే అన్య జనులు ఏ విషయంలో దుర్మార్గు దుర్మార్గులని దూషించురో మనం కొట్లాడుకుంటే మనం దుర్మార్గులమే కదా వాళ్ళ ముందు యేష్ ప్రభు యొక్క పిల్లలు వీళ్ళు చూడు ఏ విధంగా ఉన్నారని ఏలెత్తి చూపించుకున్నట్లే కదా ప్రతి విషయంలో మన ప్రవర్తన ఏంటి గమనిస్తున్నామా లేదు ఎప్పుడు మీద ఒక ఐర్ష్యలు కుళ్ళు ఇది అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు అన్నట్లుగా ఈ అతిక్రమములన్నీ మన హృదయాల్లో ఉంచుకుంటే మరి మనిషి మన హృదయంలోకి ఎలా వెళ్తుంది అదే కదా అందుకని అంటున్నాడు కదా అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి అంటున్నాడు మన సత్క్రియలు మన క్రియలు మంచివైతే మరణించినప్పుడు మనం పరలోకంనికి వెళ్తే మన క్రియలు మనం ఇంబడి వెళ్తాయని ప్రకటన గ్రంథంలో రాయబడున్నది అది దేవుని మాట కాదా దేవుడు మాట్లాడుతున్న మాట కాదా మన క్రియలు మనం వెంబడి వస్తాయి ఒక రోజు మనం తీర్పు ముందు ఇలబడవలసి వస్తుంది ఆయన ముందు అయ్యా మరి నేను పంపించింది ఈ విషయానికి ఏ విధంగా జీవించినవు నువ్వు ఎవరితో ఎవరి మీద ఈ ద్వేషాలు కలిగి ఉన్నావు ఎవరికి సువార్థ చెప్పినవు ఆత్మను రక్షించినవా ఒక దారా నువ్వు రక్షింపబడి ఆత్మను ఒకరి దారా నేను రక్షింపబడ్డవు కానీ నీ దారా ఒక ఆత్మ రక్షించినవా నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది అని దేవుడు అడగగలుగుతాడు అందరినీ అందుకనే అన్య జనులు ఏ విషయంలో దుర్మార్గులని దూషించురు ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున ఎందుకంటే దేవుడు దర్శించే దినం ఒకటి ఉన్నది దర్శన దినమున దేవిని మహిమపరుచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన అంటుండే ఇక్కడ మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనున్నాను అంటుండ ఆయన పితుడుగా మనం బతిమాలే అయినాం కదా ఎందుకంటే బతిమాలి బతిమాలి ఏసు ప్రభు వారు ఆయన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి చివరి బొట్టు వరకు రక్తం కూడా మనం విన్నట్లేదు మరి ఇప్పుడు పదమసింహం అగ్ని మొత్తం ఏడి ఆకాశము భూమి మొత్తము లయమైపోతాయంట పంచభూతాలు మహావేన్రంతో లయమైపోయే కాలం రాబోతుంది మరి ఎవడు తాళగలుగుతాడు ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఎవడు నివసింపగలుగుతాడు మన ప్రవర్తన చక్కగా లేకపోతే మనం ఆయనతో ఏ విధంగా ఉంటామో మరి మన ప్రవర్తన గురించే ఇక్కడ మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయన మన సత్క్రియలు చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవిని మహిమపరుస్తున్నట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని మధ్యమాలు కొనున్నాను ఆయన మనలో దర్శించే సమయము మరి ఎంతో దూరం లేదు ప్రతి ఒక్కరిని అడిగే దినము చాలా దగ్గరగా ఉంది అందుకని జాగ్రత్త ప్రవర్తన గురించి ఏ విధంగా ఉండాలనేది మాట్లాడుతున్నాడు అందుకని అదే కేతురు పత్రిక మూడు రెండులో చూడండి మూడు రెండు అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయుతులై అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యలు నడవ నడబడి రాబట్టు రాబట్టబడవచ్చు అది అయితే ఈ ప్రవర్తన అనేది మన ప్రవర్తన ఇతరులను దేవునిలోనికి నడిపించే విధంగా ఉండాలి కానీ మన ప్రవర్తన బట్టి ఇంకొక మనిషి పాపంలో వాడేంత మనుషులు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు స్త్రీలైనా పురుషులైనా మన మన ప్రవర్తనను బట్టి ఇతరులు పాపము చేసేటట్టు ప్రేరేపించే నడవడి కాలం అది క్రైస్తవులలో అది ఉండకూడదనే అన్య జనులు ఇంత ముందుకు మాట్లాడం ఏమని అన్య జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులు అని ఈ విధంగా ఉన్నారు ఇల్లు దేవిని పిల్లల అని కూడా నేను విన్నాను దూషించరు ఆ విషయంలో వారు మీ సత్క్రియను చూచి వాటిని బట్టి దర్శన దర్శన దినమున దేవిని మహిమపరిచినట్లు ఎవరు అన్యజనులు దేవిని మహిమపరిచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవరని మజ్మాలు కొనున్నారని ఈ రెండో అధ్యాయము పన్నెండవ వచనంలో రాస్తే ఈ మూడో అధ్యాయము రెండో వచనంలో అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు విధేయులైతే అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ సత్ప్రవర్తన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యలను భార్య నడవడి వలన రాబట్టవచ్చున్నట ఎందుకంటే మంచి ప్రవర్తన పవిత్రమైన ప్రవర్తన ఎందుకంటే మన ప్రవర్తనను బట్టి భార్యలు రప్పించవచ్చు అది అవిశ్వాసులుగా ఉంటాయి ఆ అవిశ్వాసులైన భర్తలు ఉంటే భార్యలు కూడా మన ప్రవర్తన వలన వాళ్ళను కూడా రప్పించవచ్చు భార్య భర్తలను ప్రవర్తన బట్టి రావచ్చు భర్త భార్య ప్రవర్తనను బట్టి రావచ్చు అందుకనే మనము ఏ విధంగా ఉండాలా మన ప్రవర్తన అంటే మరి ఇక్కడ చక్కగా రాస్తున్నాడు పవిత్రమైన పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే నట ఎందుకంటే ప్రవర్తన అతి సత్క్రియలు మరి ఆ క్రియలతోటే మనుషులు మారతారు ఎందుకంటే నన్ను తాను తగ్గించుకుని ప్రతివాడు ఎక్కింపబడునన్నట్టుగా మరి మన నడబడి మన తగ్గింపు జీవితమే మనకు మాదిరిగా ఉంటుంది దేవునికి ఎప్పుడైతే మనము విధేయత కలిగి భయముతో ఎప్పుడైతే కూడి ఉంటామో అప్పుడు మాత్రమే మరి ఆయన పరిశుద్ధుడిగా కనిపిస్తున్నాడు ఎందుకంటే మన పరిశుద్ధమైన జీవితం మనలో ఎప్పుడైతే ఉంటుందో అది మన ప్రవర్తనను బట్టి మనము ఏ విధంగా నడుచుకోవాలో దేవునికి ఏ విధంగా మహిమ తేవాలో అక్కడ మరి ఆయన మనతో మాట్లాడుతున్నాడు అది మూడో అధ్యాయము పదిహేనో వచ్చిన ఉండి చూద్దాం కదా మూడు పదిహేను నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికీని సాత్వికముతోను భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడు చాలు బ్రదర్ ఎందుకంటే ఏ ప్రవర్తన అది సత్ప్రవర్తన అదేనా సత్ప్రవర్తన దుర్మార్ దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మరి మనం ప్రవర్తనలో ప్రవర్తిస్తున్నామా మరి క్రీస్తులు మనము క్రీస్తును బట్టి పోలి నడుచుకొని ప్రవర్తిస్తున్నామా ఎందుకంటే ఈ లోకంలో ఎవరి ఇష్టము వారిదే కనులు కనులు ఆశించింది మనసు ఎక్కడికి వెళ్తే మనిషి ఎక్కడికి వెళ్తున్నాను మనుషును కంట్రోల్ చేసుకునే విధానాలు మర్చిపోయాను ముఖ్యంగా అయితే దేవిని భయం లేకపోతే ఈ విధంగా ఉంటుంది అని మాట్లాడుతుంది నిష్కలంకమైన మనస్సాక్షి నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ను హేతు అడుగు ప్రతి వానికి మిమ్మలను హేతు అడుగు ప్రతి ఏం చెప్పాలి మనము స్వాతికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయం మీ హృదయంలో ఎందు క్రీస్తును ప్రభువుగా మన హృదయంలో అందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అంటున్నాడు ఎక్కడ మన హృదయంలో ఎప్పుడు ఏం కొనాలా ఏం తీసుకొని దా పెట్టుకోవాలా వీళ్ళ కీళ్ళు మంచిగా ఉన్నారు వీళ్ళ కంటే ఎప్పుడు మంచిగా ఇది కానీ ఇది వ్యర్థము అంత అని ప్రసంగి చెప్తున్నా కూడా ఎంతమంది ప్రవక్తలు ప్రవచించినా కానీ క్రీస్తును కానీ మన ప్రాణం పెట్టి మనకు పాపక్షమాపరణ ఇచ్చి ప్రలోక రాజ్యానికి వారసురుగా చేసిన క్రీస్తునే మనం పుట్టలేము అది నుండి ఎంతమంది ప్రవక్తలు ప్రవేశించినా కూడా అది క్రీస్తు నిజము మరి బయలుపరుస్త బడ్డ కూడా మరి ఇంతవరకు మనము క్రీస్తును పూర్తిగా అంగీకరించిన వారిని చాలా తక్కువ ఎందుకంటే ఆ ప్రవర్తన కలిగిన మంది చాలా తక్కువగా కనిపిస్తున్నారు ఎందుకంటే ఏ ప్రవర్తన ఉండాలన్నట్టే మనలో ఇస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయు వారు సిగ్గుపడదురు ఎప్పుడు ఎప్పుడు మన వారు సిగ్గుపడతారంటే మన సత్ప్రవర్తనను సోచి మంచి ప్రవర్తన దేవుని మంచి ప్రవర్తన గలవారై ఉంటే వారు సిగ్గుపడతారంట మనం వీరిని దూషించకూడదు మీరు దేవుని పిల్లలు అని అందుకనే మన ప్రవర్తన ఏ విధంగా ఉందో చూసుకొని ఆయన గొప్పవాడు నమ్మదగిన వాడు మరి ఎప్పుడునో ఆయన ఎవరిని కూడా దూషించువాడు కాడు అందుకని ఏమంటుంది ఆయన ప్రతి వానికి స్వాతికముతోనూ సమాధానము చెప్పుటకు వెళ్ళినప్పుడు శుద్ధముగా ఉండి మీ హృదయముల ఎందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి మన హృదయం అందు క్రీస్తును మరి ఉంచుకున్నామా అనేక ఐక్య విచారణ చేత వారిని మనసులో దూషించడం వీరిని మనసులో దూషించడం ఇది అట్లయింది మాకు ఇట్లా అయింది ఇది లేదు మాకు అది లేదు అది ఎవరు చేసుకుంది ఎవడు మనిషి ఏ మనిషి అయినా కూడా ఏ పంట విత్తుతాడో అదే పంట కోస్తాడు అది నువ్వైనా నేనైనా ఇంకొకరైనా ఇంతకుముందు చెప్పిన పోపులైనా కూడా ఏ బిషపులైనా కూడా ఎవరు విత్తిన పంట వారు వస్తారు ఎందుకంటే మంచి వితితే మంచి పంట గోస్తారు చెడు వితితే చెడు పంట కోస్తారు అంతే అది ఏ విధంగా ఉంటుందంటే గురుగులను కావాలని చల్లుకొని పొలంలో చల్లుకొని పెంచుకున్నట్లుంటది ఎందుకు ఈ పాపం అని పాపం అంటే ఈ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏవైతే ఉంటాయో దేవునికి వ్యతిరేకమైన ప్రవర్తన మనకు ఏదైతే ఉంటుందో మనం ఆ భూమిని సేద్యం చేసి ఆ గోధుమలు చల్లకుండా కావాలని గురుగులు చల్లుకొని పెంచుకున్నట్లు ఉంటుంది అందుకని మనం పెంచుకునేది పాపము అనేది కాకుండా మనము మంచి పంటను అలా నమ్మకమైన మంచి దాసుడు అన్నట్లుగా మనము ఆ మంచి పంటను ఈ భూలోకంలో మన నోటీతో ఎంత మంచి ప్రవర్తన కలిగి ఉంటామో అంత మంచి ప్రవర్తన కోయగలము కానీ మరి ఎంత చెడ్డ పంట వెతుతామో అంతకు చెడ్డ పంటనే కోస్తాము అందుకని ్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనంద వేయవారు సిగ్గుపడదురు దేవిని చిత్తము దేవిని చిత్తం అలాగున అలాగున్న ఎడల ఈడు చేసి శ్రమపడుట మేలు చేసి శ్రమపడుటయో బహు మంచిదంటీడు చేసి శ్రమపడుట మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది అంటున్నాడు మరి మనం ఎప్పుడు వితరంలోకి క్లియజేయాలని చూసేవారు చాలా మంది ఉంటారు కానీ మంచి చేసి ఆయన ఏమంటున్నాడు మేలు చేసి తెమర్ అనుభవించుటే బహు మంచిది ఏలయనగా మనలను దేవుని యుద్ధకు తెచ్చుటకు నీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరము శరీర విషయములో ఆ సంపబడి ఆత్మ విషయములో రచకింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రేమ పడను కానీ ఎప్పుడు మనం మన శ్రేమ దేని గురించి మన కడుపు గురించి మన ఆలోచనలు మన ఎంజాయ్ గురించి మనం ఏం తిందాం ఏం తాగాం ఏం ధరించుకుందాం ఇది అన్ని జనులు మరి అత్తాయిశ వార్తలో మాట్లాడతారు కానీ ఎప్పుడు ఏమి తిందుమో ఏమి త్రాగుము ఏమి ధరించుకుందమో అని అన్ని దాని గురించి వారు విచారపడుతూ ఉంటారు ఎందుకంటే అట్లా కూడా అంటాడు చంతించడం వలన మీ మురుడు ఎక్కువ చేసుకోరు మీరు అది ఐకప విచారలతో అది మన సొంత ఎంజాయ్ గురించి మాత్రమే దేవుని గురించి ఏ మాత్రం కూడా మన ప్రవర్తన ఇతరులకు దేవుని వైపు నడిపించే సత్ప్రవర్తన మంచి ప్రవర్తన ఈ ప్రవర్తన మరి మందిలో మనము ఉందో గమనించుకుందాం ఎందుకంటే దేవుడు నమ్మదగినవాడు కానీ మనుషుడు నమ్మదగిన వాడు కాడు అందుకనే ఈ ప్రవర్తన ఏ విధంగా ఉందో చూసుకోవాలి ఈరోజు దేవుడు నేను అడుగుతున్నాడు ఆయన ఎందుకంటే సర్వ సృష్టికి ఆది సంబుతుడై ఉన్నవాడు దేవుడు ఆయన మనుషుడు కాడు అవధమావటం అయినా సర్వాధికారి సైన్యములకు అధిపతి అయినా సమస్తములకు దేవుడై ఉన్నవాడు ఆయన రక్తం అమూల్యమైన రక్తం చేత మనల్ని కొన్నాడు అల్వల్ల శివులమైన చివరి గొట్టు వరకు మన పాపం నిమిత్తమే కార్చాడు కానీ మన ప్రవర్తనను క్రీస్తు కొరకు మార్చుకోలేము ఎంతకాలం బతుతాము ముసలు వరకు అయితే బతకం కదా వృద్ధాప్యం వరకు అయితే ఏ క్షణమో ఎప్పుడు ఊపిరి ఆగిపోతుందో కూడా తెలియని దినాలు ఉన్నాయి అసలు మనము ఇంత భక్తి చేసినా అసలు మనం పరలోకానికి భూతమాపని మనలో మనం పరీక్షించుకోమో యువతులలో లోపాలు వెతుకుతాం అందుకనే నీ కంటిలో ఉన్న నాలసం చూసుకో ఎదుటి వారిని కళ్ళల్లో దూలమెంచకు అన్నాడు అందుకని మన ప్రవర్తన ఏ విధంగా ఉంది అనేది మనము మనలు మనం పరీక్షించుకొని మరి ఎందుకంటే దేవుడు ప్రతిదానికి లెక్క ఖచ్చితంగా చెప్పవలసింది అందుకని ఆ మనము ఏ ప్రవర్తన కలిగి ఉండాలో ఆ ప్రవర్తనను బట్టి మరి దేవునికి మనము మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండుటకు మనం ప్రయాసపడాలి అయితే నాలుగో అధ్యాయము ఆరో వచనం చూసుకొని ముగించుకుందాం నాలుగో అధ్యాయము ఆరో వచనము బ్రదర్ మృతులు శరీర విషయంలో తీర్పు పొందునట్లును ఆత్మ విషయంలో బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడును ఎవరికి వృత్తులకు మృతులు శరీర విషయంలో మానవ రీత్యా తీర్పు పొందునట్లును ఆత్మ విషయంలో దేవుణ్ణి బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడిను అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నదిగా సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండు బ్రదర్ అయితే ఆయన ప్రేమామయుడు కరుణామయుడు పామయుడు కాబట్టి అనేక పాపములు కప్పులు కనుక ఆయన ప్రేమ అనేక పాపములు కప్పేసింది ఎప్పుడు మన పాపాలు కడిగేసిందని మనము ఒకసారి మనము రక్తంలో మునిగనం కడగబడ్డాం కదా ఇప్పుడు చేస్తే అయ్యేది ఏం మనకు ఒక ఇచ్చేసింది దేవుడు త్వరలోకి ఉండిపోతాను కని అనుకుంటే చాలదు దినదినము మనము శుద్ధీకరించబడాలి వాక్యం చేత మన ప్రవర్తన చక్కగా ఏ విధంగా మన ప్రవర్తన సత్క్రియలు చక్కగా ఆయనకు ఇష్టానుసారమైన చిత్తానుసారమైన ప్రవర్తన కలిగి ఉండాలి మన ప్రవర్తన ఋషి ఇంకొకరు దేవుల్లోకి వస్తున్నట్లుండాలి మన ప్రవర్తన ఋషి వీళ్ళు ఎంబడిపోతే మరి క్రీస్తు బిడ్డలు వీళ్ళు అని రుద్రబాబు వీళ్ళ ఎంబడే అసలు వీళ్ళ కథ ఉంది ఎట్లా మీరు అన్యుల కంటే ఎక్కువగా వ్యూ చేస్తుంటారు అందుకని అట్టి ప్రవర్తన కలిగేంత వరకు మనం చూసుకోవద్దు ఎందుకంటే ఇలా అంటాడు ప్రసంగిల నీ మాటలు నీ దేహమునకు ఆని వరకు మాట్లాడద్దు అంటాడు మన ప్రవర్తన కూడా మనం ప్రవర్తించే ప్రవర్తన కూడా ఇతరులను పాపంలో పడేసేంత విధంగా మన ప్రవర్తన ఉంటుండదు ఒకరికి మేలు చేసి టీడును అనుభవించడం మేలు అంటుంది ఇక్కడ ఎంత మంచి మాటలు ఇక్కడ రాయపడ్డాయి అందుకనే దేవుడు అన్నిటికీ అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నదంట సమస్తానికి అంతము సమీపమై ఉన్నది ఎందుకంటే మిత్రులు కిరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందునట్లును ఆత్మ విషయంలో దేవిని బట్టి దేవిని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడును వారికి కూడా సువార్త ప్రకటింపబడిందంట అందుకని అయితే అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది బాగా మీరు స్వబుద్ధి గల వారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండడి మరి మనం మన ప్రవర్తనను బట్టి మరి ఆయనకు మెలకువగా ఇప్పుడు ప్రార్థన చేసేవారుగా ఉండి ప్రతిరోజు మన మనం ఎందుకంటే నోటి దార కళ్ళ దార హృదయం దారా చేతుల దారా తలంపుల ద్వారా కళ్ళ దార మన నడవడి మన ప్రవర్తన ద్వారా చేసిన పాపమును రోజు ఒప్పుకోవాలి ఒప్పుకొని మన ప్రవర్తన అంతటి అందు మన ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొని తీస్తున్నందు మనము ఆయనకు సాక్షులుగా ఉండటకు ప్రయత్నించాలి అందుకని ఎందుకంటే ఎప్పుడు ప్రార్థించిన వారిగా ఉండాలంటుంది అబుద్ధి గెలవారై ప్రార్థన చేయుటకు మెలుకగా ఉండాలంటే మనం మెలుపుగా ప్రశుద్ధమైన దేవుడు కాబట్టి ఆయన ప్రవర్తన మనకు నీతి దేవుడు కాబట్టి మన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకున్నటకు ప్రార్థించుకుందాం ఎందుకంటే మనం మనం తగ్గించుకుందాం ఆయన నామానికి ఎప్పుడు మహిమ తెచ్చి సాక్షులుగా ఉందాం సాధించుకొని వాక్యాన్ని దేవుడు దీవించింది కాక స్తోత్రమునైనా ప్రేమగల తంది పరిశుద్ధుడ ఆయన మా జీవితంలో ఆయన ఎప్పుడు ముగించబడుతాయో తెలియదు అలాంటి కాలంలో మేము ఉన్నాం అన్నిటికీ అంతం సమీపమైందని మాట్లాడిన దేవా మీకు స్థూతులకు స్తోత్రాలు చెల్లిస్తుంటాం మా ప్రతి ప్రవర్తనను బట్టి ఎందుకంటే మా తలంపులు మా చూపు నడకధార కళ్ళధారుదయం ధర చేతుల ధార కాలదార రవ్వ ప్రతి ఒక్క నడవడి ప్రవర్తనలు రవ్వ మొదటి స్థానం అనేకిచ్చి మీ అధికారంలో ఒప్పుకునే ప్రవర్తనను మాకు నా ప్రవర్తనలో మీ అధికారాన్ని కృపను దయచేయండి మీ ఆత్మ నడిపింపు దయచేయండి నిన్న మా హృదయాలను శుద్ధీకరించుకొని మా ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకున్నట్టుకు మీ ఆత్మ నడిపింపు దయచేయమని వేసుక్రీస్తున్నామని ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఆమె బ్రదర్ సిస్టర్స్ సరే సార్ పరిశుద్ధులకు దేవ ఈసయ నీకు ఎంతో వందాలైనా ఇన్నానే నిరంతరం మీకు రీతి ఉన్న గొప్ప తండ్రి పరిశుద్ధులైన దేవానికి ఎస్తూ పిలుస్తావు అవుతామైనా ప్రోభా ఈ గర్చిన కాలం మమ్మల్ని అందరినీ సురక్షంగా మీ కృపల్లో మమ్మల్ని మమ్మల్ని సజీ లెక్కలు నిలబెట్టుకోవడానికి ఎంతో వందాలి ఈసయ్య దివారాతు కాచి కాపాడి ఈ నూతన దినం మాకు ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడే ప్రభా మమ్మల్ని ఎంతగానో మీరు బలపరిచినైనా మా ప్రవర్తన విషయంలో మేము ఏ రీతిగా జీవించాలా ప్రతి విషయంలోనైనా మేము నైనా మీ కొరకు పరిశుద్ధంగా జీవించాలా ప్రభావ అలాంటి పరిశుద్ధిలో మమ్మల్ని నడిపించడం ప్రాదిష్టమైన గొప్ప దైవ ఈసయాన్ని ఎంతో వందనాలు ప్రభావ ప్రతి దశలోనైనా సమస్త ప్రవర్తన మీరు పరిశుద్ధంగా జీవించాలి మేము వాక్యం ద్వారా మేము హెచ్చరించినారు ప్రభావ కాబట్టినైనా ప్రతి ప్రవర్తనలో మేము మీ కొరకు జాగ్రత్తగా జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా అలాంటి జీవితం మాకు అందరికి అనుగ్రించడం ఒకవేళ మాలో ఇంకేమైనా బలహీతులు ఉంటే అయినా మీ కాస్తకరమైన ఉంటే ప్రవ్వ వాటి అన్నిటి నుంచి మాకు విడుదల కల్పించమ ప్రాధిష్టమైనా మా అందరి క్షమించండి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వ మీ నూతనమైన కృపను మాకు అనుగ్రహించండి పరిశుద్ధంగా మేము మీ కొరకు జీవించేలా సహాయపడమో ప్రార్థిష్టమైనా దేనిషయంలో మేము భయపడుతున్న ప్రవ్వ దేనిషయంలో జీవించే బిడ్డగా తయారు చేయండి ఆ రీతిగా ప్రవ్వ శ్రీనివాస్ గురించి మేము ప్రార్థిష్టమైనా కన్ను ముట్టండి ప్రభ తాకండి స్వస్థపరచండి ప్రభ దేవా బిడ్డ సంపూర్ణ స్వస్థత మీరు అనుగరించి మన ప్రాదిష్టం ఆ కన్ను ఇన్ఫెక్షన్ ప్రతి ఇన్ఫెక్షన్ ఏ సేకరిస్తాను అలా గద్దిస్తున్నాం ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థత ఆ రీతిగా రౌచర్ల బ్రదర్ కిడ్నీ లివర్ గురించి మేము ప్రాదిష్టమైన కిడ్నీస్ లివర్స్ మీరు తాకండి ప్రవ న్యూ కిడ్నీస్ మీరు న్యూ హార్ట్ అను గురించి ప్రతి అనారోగ్యాన్ని ప్రతి డిమ్యూనిస్ట్రీట్ ని గద్దిస్తానని ఏ సేకరిస్తున్నామని నా దేవాస ప్రతి బిడ్డ ప్రోవా సంపూర్ణ స్వస్థ బిడ్డకు అనుగరించండి ప్రభావ తన నుంచి అరికాలకు సంపూర్ణ హీలింగ్ దయచేయండి సంపూర్ణ మార్మల్ రక్షణ దయచేసి మీకొక సాక్షన్ పెట్టుకోండి ప్రభావ తన మనవరాల గురించి ప్రార్థిష్టం బిడగని తాత స్వస్థపచ్చండి ఆ చీలమిచ్చి మీరు రక్త ప్రోక్షం దయచే ప్రాదిష్టమైన కల్వరిశిలోనైనా మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రవ్వ ఆ బిడకు సంపూమైన స్వచ్ఛత అనుగరించడం ప్రాధిష్టమైన కృప మ పరిశుద్రానికి తెలుస్తామైనా ఆ రీతిగా ప్రవ నైనా ఇస్త తనని కామమ్మ గురించి ప్రార్థిష్టం రామచంద్ర గురించి ప్రార్థిష్టమైన నా రాజేష్ గురించి మీ ప్రారం అయినా ఓ ఈ బిడ్డలందరూ క్యాన్సర్ తో బాధపడుతుందిగా ప్రభావ ప్రతి క్యాన్సర్ ఇన్ఫెక్షన్ ప్రతి బాక్టీరియా ఏసుక్రీ స్థలంలో డీ తోం చేస్తున్నాం గర్దిస్తాను విడిచిపెట్టి నీకు అగ్నిపిస్తున్నాను ఏసుక్రీ స్థనంలో ప్రతి క్యాన్సర్ రోగాన్ని ఇప్పుడు ప్రభావ మీ అగ్నితో కాల్చి మిమ్మల్ని ప్రార్థమైన వీళ్ళ సంపూర్ణమైన స్వస్థమే అనుగ్రహరించండి మీ సమాధి అనుగ్రహరించండి ప్రభావ ఒక శాన్స్ ప్రభావ ఒక అవకాశం పర్వ బిడ్డకు మీరు అనుగరించమని ప్రాదిష్టం చివరి అవకాశం అనుగరించినైనా మీ కృపల జ్ఞాపకం చేసుకొని వాళ్ళ పాపంలు క్షమించండి కనుకరించే ప్రభావా మీ జీవంతోని పి లేవనెత్తాన్ని మీ కొరకు సాసనలు పెట్టుకోండి మరొక అవకాశం పర్వ ఆ బిడ్డలకు మీరు అనుగరించమని ప్రాదిష్టమైన మీ కృప ఆ బిడ్డలకు అనుగరించమని ప్రాదిష్టమైన అరీతిక ప్రభావస్ ప్రాధిష్టమైన బాధపడుతుంది ప్రభావ ఆ తాకని ప్రభావ అక్క పేర్లు వేస్తే దురాత్మని గద్దిస్తున్న నేస్త క్రీస్తున్నాము శరణ్ విచ్చిపెట్టి బడిగరా దుష్టాత్మ నీకు ఆజ్ఞాపిస్తున్న నేస్త క్రీస్తున్నాము సంపూర్ణ హీలింగ్ ప్రకటిస్తున్నాను నేను ప్రతి నరలో మీ రక్తమైన జీవాన్ని పోయండి నా దేవ వేస్తాయా ప్రతి అవయానికి సమాధానం దేయండి ప్రతి చీకటి శక్తి కాల్ చేసి ఎక్కడ చీకటంతో ప్రభావ అక్కడ ప్రభా మీ వెలుగు ప్రసరింపజేసి జీవంతో నింపమని ప్రార్థం స్వస్థపరచండి ఆ రీతిగా ప్రవ నా తన వేసాయా నా బ్రెయిన్ తో ప్రవ్వా తండ్రి బాధపడుతుంది ప్రభా బ్రెయిన్ ట్యూమర్ గురించి బాధపడుతుంది అయినా సర్జరీ ప్రభా సర్జరీ గొప్ప విజయం దాని ప్రార్థిష్టం బ్రెయిన్ ట్యూమర్ ప్రభా అయినా మీ అగ్నితో కాల్చిమని పార్థిష్టమైన బిడ్డ సంపూర్ణ స్వస్థాన్ని గురించమని ప్రార్థిష్టం ఆ రీతిగా ప్రభా వాళ్ళ పాపనైనా పదో తరగతి సౌతుంది ప్రభా బాబుని ఎనిమిదో తరగతి అవుతుంది ప్రభా కాబట్టినైనా చుట్టుపక్కల ఉన్న ప్రాంతం గురించి మేము ప్రాధిష్టమైన ఆ బిడ్డలందరూ మీ కృపల జ్ఞాపం చేసుకునే సమాధానం ఇచ్చేయండి ప్రతి చీకటి శక్తిని మీరు బంధించమని ప్రాదిష్టమైన అనసూయమ్మకు ప్రాభ కాలుకి సరీలు ఆ సజ్జీలు మీరు తోడున్న ప్రాభ మీరే సహాయపడమని నా దేవ నా తండ్రి మీరే స్వస్థ పాప గురించి ప్రాధిష్టమైన చెయ్యి ఇన్ఫెక్షన్ పోవాల ప్రాభ దేవ బిడ్డకు సంపూమైన స్వస్థని ప్రతి ఇన్ఫెక్షన్ ప్రతి బాక్టీరియా ఈసీ కాలిపోను కాక బిడ్డకు సంపూర్ణ స్వస్థ అనుగ్రించండి ఆ క చేయల ప్రభావ మీ జీవాన్ని పోయమని ప్రాదిష్టమైన స్వస్థపచ్చమని ప్రాదిష్టమైన సుందరరావు తాగుడు మానాల ప్రభావ ఆ తాగుబుద్ధి తన దురాత్మని ఆకహాలు స్త్రీని గద్దిస్తున్నాను ఏసుక్రీ స్థలంలో ప్రతి అపవిత్ర ఆత్మ నేను గద్దిస్తున్న దుష్టాత్మ అతని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపో ఏసుక్రీ స్థలం నీకు ఆజ్ఞాపిస్తున్నాను ఉండడానికి వీలేదు ప్రవ్వ ఆ బిడవలు సంపూర్ణ విడదలు ఇచ్చేయండి స్వస్థపచ్చండి ప్రతి పాపం క్షమించండి కనికరించమని ప్రాదిష్టమైన మీ కృపల జ్ఞాపకం చేసుకొని స్వస్థపచ్చి ఆ బంధకాల నుంచి అపవిత్ర ఆత్మని చూడిపించమని ప్రాదిష్టమైన ఆ రీతిగా ప్రవ్వ ైనా నీకు ఎంతో వందాలు చెల్లిస్తున్నామైనా గొప్ప దేవాన తన అప్పుల సమయాల ప్రజల గురించి మేము ప్రార్థిష్టం హెర్నీ సర్జరీ గురించి మేము ప్రార్థిష్టమైన విజయం దయచేయండి అక్కడ ప్రభా ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేయండి స్వస్థపరిచండి బ్లడ్ క్యాన్సర్ నుంచి సంపూర్ణ మేడలు దయచేయమైనా గొప్ప దేవానికి ఎంతో వంద ఆ బ్లడ్ క్యాన్సర్ ని గర్దిస్తాం తీసుకున్నామూన ఆ క్యాన్సర్ అయితే ప్రతి డిమెన్ గర్దిస్తాను ఇప్పుడు విచ్చి కొట్టి వెళ్ళిపోతున్న నీకు ఆజ్ఞాపిస్తాను వీటికి సంపూర్ణ స్వస్థ మీరు అనుగ్రహించండి అయినా ఆ రీతిగా ప్రభావ అయినా నీకు ఎంతో వందాలు చెల్లిస్తాను ఎంతో మంది ప్రభావ ఇక గ్రూప్ లో కేపిఎం గ్రూప్ లో మంది ఉన్నారో ఏ కష్టాలు బాధ సమస్యలు ఉన్నారో ఆ కుటుంబాలందరి వచ్చి మేము ప్రార్థిస్తున్న మీ కృపల మీరు జ్ఞాపకం చేసుకునే ప్రతి కుటుంబంలో ప్రభావ మీకు శాంతి సమాధానం ది మనం ప్రతి కుటుంబాల్లో ప్రభా చిన్న బినిమిదిస్తున్న ప్రతి దురాత్మ శక్తులను అంధకార దయ్యాలని ఏ స్క్రీస్తున్న పాతలలో బంధిస్తున్న ఇప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోస్తాయి తను మీకు ఏ కుటుంబంలో పనిచేయడానికి వీల్లేదు ప్రతి అనారోగ్యాలు ఇస్తున్న ప్రతి చీకర శక్తులను బంధిస్తూ మేము స్వీకరిస్తున్నాము స్వస్థపచ్చండి బలపరచండి ప్రవ్వా అయినా వాళ్ళ సేవా ప్రతి కష్టాల నుంచి వీళ్ళు అని ప్రార్ష్టమైనా గొప్ప దేవానికి ఎంతో అంతమైన మీరు అక్కడ సమీపంగా ఉంది ప్రవ్వా సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా నైనా మీరు ఆకడ దినాలుంటున్నాం అన్నింటి అంతా మీ సమీపం కాబట్టి ప్రవ్వ మేము స్వస్థ చేతికి మెలకు ఉండాలా ప్రార్థనలు ఎక్కువ సమయం గడపాలా ప్రభావ రాబోయే దినాలు బహుభయంకరంగా ఉండబోతున్నాయి ప్రభావ ఏ రీతిగా ప్రభావ క్రైస్తవ సంఘాన్ని ప్రో అయినా మీ చెంత మీద నడిపించాలా ఏ రీతిగా ప్రభావ ఈ సత్యాలను మేము మేము విన్న ప్రతి వాక్యాన్ని వాళ్ళకి ఎట్లా ఓ ప్రభావ మీరే మాకు మార్గం చూపించి నడిపించమని ప్రార్ష్టమైన మీ యొక్క వినాలా ప్రభావ నైనా మీ స్వరం విని మేము బయలుదేరాలా ప్రభావ నైనా ప్రార్థనలు మేము కనిపెట్టుకోవాలా ప్రభావ ప్రతి విషయంలోనైనా ఎవరు తండ్రి ఎస్ఐనా తండ్రి అంతా వేధావిధిగా జరుగుతుందని అన్నప్పుడు అయినా ఈ లోకం నిర్లక్ష్యంగా జీవిస్తుంది ప్రభావ ఎవరు తెలియని సమయంలో జలప్రాలయం వచ్చి వాళ్ళందరినీ కొట్టుకొని పోయింది ప్రభావ అలాగే నీ మనుకుమని రాక ఉండను అన్నారు కాబట్టి ప్రభా ప్రతి ప్రవచనం మా కాలంలో నెరగడుతుంది ప్రభా ఎవరు గ్రహించలేని స్థితులు ఉన్నారు ప్రభావ నైనా వాళ్ళందరినీ హెచ్చరించాలా ప్రభా ప్రతి సంఘాన్ని ఉజ్జీవింపజేయాలా సంఘ ప్రభా పరిచర్యలు ప్రభావ మార్పు చెందాలా ప్రభావ అపోస్తుల బోధ ప్రభా ప్రతి సంఘంలో ప్రభా అది మేము ప్రభా యంత్రం చేస్తున్నాం ఆయన ఈసు క్రీస్త ప్రతి సంఘంలో ఆ బోధ ప్రభా అది విజృంభించాల ప్రజించాల ఒక మంటలాగా ప్రభా ఒక జ్వాల లాగా ప్రభావ అనేక సంఘాలను ప్రభా ఆయన రగిలించేలాగిన ప్రభా సేవకులు మీరు లేపమని ప్రార్థిష్టమైన ఎందుకంటే ప్రవ మత జీవితం అబద్ధ బోధలో ఉంది ప్రభావ కాబట్టి నైనా వాళ్ళందరినీ ప్రభావ మీ చె ఎంత రాబోయే ఉపద్రవం నుంచి వాళ్ళందరినీ ప్రభావ తన్ని తప్పించుకొని ప్రభావ మీదుటి నిలబడే శక్తి బిడల దాని ఈ రాత్రికాల సమయం అయినా మాకు మంచి నిద్రను గురించండి ఏ గులేసుని శతించి ఘనచ్చ సాయపడమని ప్రాదిష్టమైన మీ కృప వెంబడి కృప కనిగించండి మా ఆత్మలను మా ప్రాణములు మా శరీరములు ప్రభావ మీకు అప్పగించుకుంటాం నేను ఏసుక్రీస్తునామలు మీరు మమ్మల్ని స్వీకరించి కాపాడి మీ కృపలో భద్రపరుచుకొని ప్రతి చోట మీ కృప శాసన పెట్టుకుని మీరు ఆ సిద్ధపరచుకోమని ఈ వాక్యం ధర ప్రభావ మీరు మాట్లాడినందుకే నీకు ఎంతో వందాలు ఇస్తాయా కాబట్టి నేను చెప్పబడిన ప్రతి వాక్యం ప్రభావ నేను మేము స్వీకరించి దాని ప్రకారంగా మీరు జీవించాలా ప్రభావ వాళ్ళు ఇంకేమైనా లోపాలు ఉంటే సరి చేసుకొని మేము ముందుకు పోవాలా ప్రవ్వ కాబట్టి సమస్త ప్రవర్తనలు మేము కరెక్ట్గా ఉండాల ప్రవ్వ కాబట్టి ఎక్కడ మేము తప్పిపోతున్నామో అవి మేము పరిశీలించుకొని వాటి ప్రకారం మేము జీవించి మేము ముందుకు పోవాలని మీ కృప దైత్యమని రాత్రి కాల సమయంలో మాకు మంచి నిద్రను గురించి ఓ ప్రవ్వ ఏకములేసి మేము స్థుతించాలని సహాయపడమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థనం తంది ఆ మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ చేసిన ఆ కుటుంబాలందరికీ స్వస్థత సమాధానం శాంతి రక్షణ ప్రతి సామృద్ధికమైన జీవం కలుగుని దాకా ఆ మీన్ ప్రైజ్ రాస్తారు అందరికీ